జ్యేష్ బ్రహ్మ ఆనుష్ంతుపతయ్యాశివసరంభా శంకరాచార్యుమాన్మరాచార్యపర్య వందే గురు పరంపరారితి కాశకృత్స్న ఈశ్వరుడే జీవుడు రూపంగా ఉన్నాడు అవస్థితి దిగొచ్చాడు కృష్ణ అవంటే కింద అవతారం అంటారు కదా ఈశ్వరుడే ఉన్నాడు స్థితి ఈశ్వరుడు మరి నామరూపములకు అతీతంగా సకల పరిచ్ఛేయడం వలక అతీతంగా ఉన్నాడు కదా ఉండాలి కదా మరి ఆయన వచ్చి జీవుడిగా ఎందుకు అయ్యాడు అంటే దిగొచ్చాడండి అవ దిగి వచ్చాడు అవస్థితే అవతార్య ఇంకా అవతరించి ఉన్నాడు ఈశ్వరుడు రాముడు ఎవరు రాముడు జీవుడా దేవుడా జీవులాగా కనపడతాడు కానీ దేవుడే ఆత్మానం మానుషం మన్యే రామం దశకథాత్మజం అని అడిగారు రామే అయ్యా మీరు మహాపురుషులుటా చాలా గొప్పవర్త అతిమానుషులుట అంటే మనుష్యత్వానికి కూడా అతీతులైన వారనే మేము విని ఉన్నాము అని ఎవడో అంటారు రాముడితో వాళ్ళు మహర్షుల వాళ్ళు అంటారు ఇది ఆయన ఇబ్బంది అలాగే లేదండి ఆత్మానం మానుషం అనే అతి మానుషం లేం కాదు సూపర్ మ్యాన్ ఏమి కాదు మనిషినే సమ దశరథ కూడా పోయిగా రామం దశరథాత్మ కాబట్టి జీవుడు కానీ దేవుడే ఎందుకని ఆ దేవుడే ఈ జీవుడిగా దిగి వచ్చాడు కనుక అవస్థితే అంటే అర్థం అది ఇది కాశకృష్ణ కాబట్టి ప్రతి జీవుడు కూడా జీవుని యొక్క ఒక రూపమే నటుడు అనేక అనేక వేషాలు వేస్తాడు ప్రతి వేషమునందు ఆ నటుడే ఉంటాడు ఆ వేషము యొక్క ఆ మేకప్ తీసిస్తే నటుడే విధుడు వేషం యొక్క వేషము యొక్క మేకప్ ఉన్న ఉన్నప్పుడు కూడా నటుడే యథార్థంగా ఇది కాశకృత్నాచార్యుని యొక్క మతం ఇతర వాళ్ళు ఏమన్నారంటే ఈ నటుడు వేషంలో ఉన్నప్పుడు మాత్రం అతను ఒరిజినల్ కాదు నటుడే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ముఖం కడిగేసుకున్న తర్వాత ఒరిజినల్ అవ్వబోతున్నాడు అని ఒక ఆయన అన్నాడు యు ఆర్ రాంగ్ ఇంటికి వెళ్ళి ముఖం అంతా కడుక్కున్నాక ఒరిజినల్ అవ్వడు ఇప్పుడు కూడా ఒరిజినల్ అదే అవస్థితి అనేది కాస వాడి హృదయంలో తాను తెలుసుకుంటూ ఉంటాడు సాక్షిపంగా ఉంటాడు ఎనీవే ఆ సూత్రాన్ని చూస్తూ ఉన్నాము మనం ఈ అద్వైతాన్ని ఈ అనేక ఈ ఏకత్వాన్ని అనేక ఉపనిషద్వాక్యాలు చక్కగా నిరూపించినవి అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాము సమం సర్వే భూతు తిష్టంతం పరమేశ్వరం ఇత్యం రూపాభ్య భేదర్శన అపవాదా సవా మహాన్ అజ ఆత్మా అజర అమర అమృత అభయ బ్రహ్మ ఇది ఆత్మని సర్వ విక్రియా ప్రతిషేధా అన్యథక్షూణం నిరపవాద విజ్ఞాన అనుపత్తే ఆత్మయందు వికారములు ఏమీ లేవు సర్వ వికారములు నిషేధింపబడ్డాయి ఆత్మయలు ఒకవేళ ఆత్మయంలో వికారాలు ఉన్నాయనుకోండి ఇప్పుడు మోక్షమును కోరే సాధకులు ఆత్మను తెలుసుకుని సర్వమును నిషేధించి ఆత్మను తెలుసుకుని మోక్షమును పొందేదరు అనే ప్రక్రియ ఏదైతే ఉన్నదో అదంతా కూడా అసందర్భంగా తయారవుతుంది ఎందుకంటే వీడు సర్వ విశేషణములను నిరాకరించాల్సి ఉంటుంది స్వరూపాన్ని తెలియడం కోసం అలా నిరాకరించాలంటే ఆత్మ మీద ఏవో కొన్ని ఉన్నట్లయితే ఈ ఈ తద్వారా యథార్థ జ్ఞానము మోక్షము అనే ప్రక్రియ అనుచితంగా అసందర్భంగా ఉంటుంది కాబట్టి ఆత్మయల్లు ఎట్టి వికారముని లేవు తర్వాత ఆత్మలు ఏవో కొన్ని వికారాలు ఉన్నాయనుకోండి రుచిపోయే వికారాలు ఉన్నాయనుకోండి అలా అనుకుంటాం ఇప్పుడు చాలామంది ఆత్మయిల్లు వికారాలను భావన చేస్తారు ఇప్పుడు ఉదాహరణకి పుష్కరాలు కానీ గంగానది కానీ మనం వెళ్ళినప్పుడు స్నానం చేయటానికి ముందు మన ఎందు పాపములు ఉన్నాయని స్నానం చేసిన తర్వాత పాపాలు పోయాయి అంటే ఆత్మయందు వికారం వచ్చింది కదా పాపం పోవడం వికారమే ఇంకోహడెవడో కంగు కాంపౌండ్లోకి వెళ్ళాడు కాబట్టి అలా వెళ్ళాడు దాంట్లోకి వెళ్ళాడు కాబట్టి వీడికేమో పాపం వచ్చేసిందండి అని ఈ రకంగా ఆత్మయందు వికారములను భావన చేస్తా అది ఆ భావనలన్నీ తప్పు ఆత్మయంలో అలా వచ్చి వికారాలు వచ్చిపోయి ఉన్నట్లయితే సునిశ్చిత అర్థత్వ అనుపతేష్ట ఆత్మస్వరూపము గురించి సునిశ్చితమైన విజ్ఞానం ఉదయించుట సంభవం కాకుండా పోతుంది ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకునేప్పటికీ తెలుసుకున్న కొద్ది రోజులకి తేరా వికారం వచ్చిందనుకోండి ఆత్మయంలో వీడు తెలుసుకున్నది వేస్తం ఇది ఒక అతను పంతొమ్మిది వందల తొంభైలో తొంభైలోనూ తొంభై ఐదులోనూ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ పెసయ్యా ట్రిపుల్ పేసాడు పెసయ్యి వేదాంత కోర్సుకి వస్తా అన్నాడు రాకు నువ్వు నువ్వు ఇంటి దగ్గర నుండి నీ జాబ్ చేసుకుంటావు వేదాంతం చదువుకోవాయా ఉద్యోగపోను వేదాంతం అంటే వాల్యూమ్ కాదు అది కాబట్టి కోర్స్ అన్నది తెలుగుతూ ఉంటుంది ఇంగ్లీష్కి ఉంటుంది ఫిజిక్స్కి ఉంటుంది కెమిస్ట్రీకి ఉంటుంది కానీ వేదాంతానికి కోర్సు అక్కర్లేదమ్మా నీవు ఉద్యోగం నువ్వు చేసుకుంటూ కర్మయోగ జీవితాన్ని గడుపు అని చెప్పాను అంటే పోనీ కోర్సు చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను ఉద్యోగానికి అన్నాడు అలా అనిపిస్తుంది భ్రమలు అలా కలుగుతాయి నేను నువ్వు కోర్సు పూర్తి చేసేప్పటికీ నువ్వు చదివిన ఎలక్ట్రానిక్సు అది హూడు హూడు ఏ సంఖ్యంగా ఉంటుంది హూడు ఏదో ఏదో ఉంది కదా మ్యాజిక్లు హూడు కాదు హెడో ఏదో ఉంది ఏదో ఉంది హూడు అనో హెడో అనో ఏదో ఉంది అంటే ఇటు మ్యాజిక్ అనమాట అంటే అది సైన్స్ కానీ ఇంకా అప్పట్లో అలా యోగ చేసి వాళ్ళట్టుగా ఉంటుంది అదంతా మారిపోతుందా అలా తయారవుతుంది నువ్వు చదివిన ఎలక్ట్రానిక్స్ ఎవరికీ అక్కడ ప్రపంచంలో ఎవరికీ దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు కొత్త ఎలక్ట్రానిక్స్ చదువుకుంటూ ఉంటారు అందరూ అప్సోలేట్ అయిపోతుంది కాబట్టి నువ్వు ఇంకా మళ్ళీ వెనక్ట్ వెళ్ళలేవు నువ్వు మాతో పాటు మా సంచీలు పోసుకుంటూ మా పుస్తకాలు పట్టుకొని మాతో పాటే తిరగాల్సి ఉంటుంది నువ్వు దానికి తయారైతే రాజు చెప్పాడు నేను చూస్తూ ఉంటా దీంట్లోకి వచ్చి ఏదో ప్రొఫెషనల్ కోర్సు అని ఇదని ఏదని మూడేళ్ళు నాలుగేళ్ళు ఇక్కడ దాతలు ఉంటారు ఇలాంటివి ప్రమోట్ చేయాలనే ఉత్సాహంతో దాతలు ఉంటారు వాళ్ళకు ఉండే ప్రశం ఏదో వాళ్ళకుంటుంది అంతేత దాతలు ధనం ఇస్తారు ధనం ఇస్తే భోజనాలు అవి భోజనాలు టిఫిన్లో అవి చేసుకో తత్వబోధతో మొదలుపెట్టి ఈ భాష్యమని ఆ పుస్తకం ఏదో మూడేళ్ళు ఇష్టపట్టడం కొంత వ్యాకరణం అరవకూరం వ్యాకరణం ఓ సూత్రం ఎక్కడ ఓ సూత్రం అక్కడ ఓ శబ్దం ఎక్కడ ఓ ధాతు అక్కడ ఏది నిండా ఉండదు ఏది పూర్తిగా వచ్చి ఉండదు ఏదో కొంచెం ఎక్కడో కొంచెం ఉండదు ఇంకే చుంభనం అంటే ఉంటే స్పృశించి వదిలేయటం అలాగే అలాగే పూర్తవుతుంది మూడే లేకపోతే పాండిత్యమే ఉండదు లేనేందు లోతు ఉండదు భోగాలకు అలవాటు భోగాలు అంటే కష్టపడక్కర్లేకుండా భోజనం చేసేయచ్చు కష్టపడక్కర్లేకుండా డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి ఇలా ఎవరైనా డబ్బులు కసాయం కట్టుకుంటే డబ్బులు కూడా వస్తాయి దాన్ని బట్టి భోగాలకు ఆ తర్వాత ఇంకా ఏదో చెప్పాలి కదా అందుకోసం ఈ జనాలకి చెప్పడం అభ్యాసం చేస్తారు దట్ ఈజ్ వాట్ ద ప్రాక్టీస్ సో హౌ టు అడ్రస్ ఎక్కడ అండ్ దెన్ హౌ టు ప్లే టు ది గ్యాలరీ ఇవన్నీ అభ్యాసం చేస్తాం దట్ ఈస్ ది అభ్యాస కర్మయోగా గురించి జనాలకి ఎలా చెప్పాలి అని అభ్యాసం చేస్తుంది జనాలకి అదే కర్మఫల త్యాగం చేయండి రా అంటే నచ్చదు కదా అంటే కర్మఫలం త్యాగం చేస్తే కర్మలు ఎలా చేస్తామండి ఏదో కొంత కర్మఫలం ఉండాలి కూడాను అని చెప్తూ సరే అని దాని దగ్గర చెప్తాడు ఎక్కడైనా అసలు కర్మ బలత్యాగం చేసి కర్మ చేయడం పాసిబుల్ అవుతుందా నువ్వు పాఠం చెప్తున్నావు కదా విద్యార్థులకు చేయకపోయినా పర్వాలేదు అనేది చెప్తున్నావా చూసారా ఎలాగ డిశ్చార్జ్ చేస్తున్నావు కదా ఆ డిశ్చార్జ్ గమనించడం మీరు పాఠం చెప్పడం కర్మ ఫలం తెలియడం ఫలము తప్పు అది తప్పు చాలా తప్పు అలా మీరు అనుకుంటే మీకు శ్రీకృష్ణుడు చెప్పిన దానికి మీకు డిశ్చార్జ్ అయిపోతుంది తప్పు అది పాఠం చెప్పడము వాళ్ళకి తెలిసి ఇట్లా పాఠం చెప్పడం కర్మ ఏమంటే అది కర్మ తర్వాత వాళ్ళు దండాలు పెట్టి డబ్బులు వేస్తారు చూసారా అది ఫలం అర్థమైన మీకు ఇప్పుడు కర్మకి కర్మఫలాన్ని తిట్టాడా ఎంత డిష్టాబ్నో గమనించారా ఈ డిస్టార్షన్ తెలిసి చేస్తున్నాడా తెలియకుండా చేస్తున్నాడా అని నాకు డౌట్ తెలియకుండా చేసుకున్న డిస్కార్ప్షన్ అయితే ఒళ్ళే భగవంతుడు ఇచ్చా ఆ మాయ అలాంటిది అని నేను దండం పెట్టుకుంటుంటా తెలిసి చేసుకున్న డిస్కార్ప్షన్ అయితే తీసే తీసే ట్రెచ్చరీ కేసు అర్థమైందండి నేను అసలు ఏ కాన్ఫరెన్స్లకి వెళ్ళాం ఎందుకంటే ఏదో ధ్యానం చేసుకుంటూ ఇంకా ఉండికి మన పనులు చేసుకుంటూ ఏ కాన్ఫరెన్స్లు మన కనుకో నా పీసు నేను చెప్పేసి నా పని బుక్ చేశాను ఇంకొక ఆయన లెక్చరు వింటారు నేను నాకు శ్రవణం చేసి భాగ్యం అవకాశం కలిగినప్పుడు వింటారు ఓపెన్ మైండ్తో వింటారు ఎవరో ప్రశ్న అడిగారు దానికి సమాధానంగా ఆయన చెప్పింది ఏమిటంటే భగవద్గీత ఎప్పుడూ కూడా పర్సనాలిటీని నెగ్లెక్ట్ చేయదు పర్సనాలిటీని అది ప్రమోట్ చేస్తుంది తప్ప నెగ్లెక్ట్ చేయదు యు బీ యూ యు బీ యూ బీ ది వర్క్ హూ పర్సూస్ గోల్స్ గోల్స్ పెట్టుకుని పర్సూ చేయదు కరేజియస్ అలాగే భగవద్గీత ప్రమోట్ చేస్తుంది తప్ప ఇండివిజువాలిటీని పర్సనాలిటీని అది ఎన్నడూ నెగ్లెక్ట్ చేయదు అని చెప్పారు చూసారా దానికి ఎటువంటి కలర్ ఇచ్చారా చూసారా అంటే అతనికి అర్థం కాలేదు భగవద్గీత ది డి నాట్ గెట్ ఇట్ ది స్పిరిట్ ఆఫ్ ఇట్ ది నాట్ ఈజీ టు గెట్ ద స్పిరిట్ ఆఫ్ ఇట్ సో అప్పుడు అనుకున్నాం దిస్ హీ టెల్స్ ఇన్ ఎ కాన్ఫరెన్స్ ఆఫ్ కాలేజీ స్టూడెంట్స్ ఎనీవే కాబట్టి నేను ఎక్కడి నుంచి వెళ్ళాను కనుక ఆత్మస్వరూపంలో వికారాలు వస్తూ ఉన్నట్లయితే మీరేదో పుణ్యం చేస్తే ఒక వికారం పాపం చేస్తే మరో వికారం అలా వస్తున్నట్లయితే నిశ్చితమైన ఆత్మస్వరూప జ్ఞానము అనేది ఏమీ ఉండదు ఎందుకంటే ఎప్పుడు మారిపోతూ ఎలక్ట్రానిక్స్ మారిపోయినట్టు అక్కడ మొదలుపెట్టేటో పోయా మళ్ళీ వెనక్కి వచ్చాం పర్వాలేదు సో అదే ఉండదు మీరు చదువుకుంటూ దాంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొత్త మార్పులన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి మీరు మూడేళ్ళు షర్ట్ ఆఫ్ అయి మళ్ళీ వెళ్తే అక్కడ మీరు తల్లి లేవుండదు అక్కడ ఇంకేదో ఉంటుంది అక్కడ లేదా ఎలక్ట్రానిక్స్ అనే సబ్జెక్ట్ ఉండాలి అది ఎక్కడ రానడితే ఇదేనండి అంటారు అలా ఉంటుంది మారిపోతూ ఉంటుంది ఆత్మ కూడా అలా మారిపోతూ ఉంటే దానికి సునిశ్చితమైన ధ్యానం అనేది ఏది ఉండదు ఏ వికారములు లేనిది ఈ సృష్టి మొత్తంలో ఆత్మ ఒక్కటి నిరపలాదము విజ్ఞానము సర్వాకాక్షా నివర్తకం ఆత్మవిషయమిష్యతే వేదాంత విజ్ఞాన సునిశ్చిత ఇది శ్రుతే చూడండి ఆత్మవిషయంలో జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానమునందు అపవాదము ఉండదు ఎక్సెప్షన్ ఉండదు అంటే ఆత్మ వీడి ఆత్మలా ఉంది వాడి ఆత్మ ఇంకోలా ఉంది అంటే ఎక్సెప్షన్ ఇప్పుడు ఆత్మపూర్ణమో అన్నారనుకోండి ఆత్మపూర్ణమో అనగానే అది మామూలుగా బ్రహ్మదేవుడు ఆత్మపూర్ణమండి ఇంద్రుడు ఆత్మపూర్ణము కానీ కంసుడు ఆత్మ అపూర్ణమే హిరణ్యకృష్ణుడు ఆత్మ అపూర్ణమే వాళ్ళ ఎక్సెప్షను అలాగా అది అలా ఉన్నది ఆత్మ అంటే అర్థం ఏంటి వాడు కంసుడైనా భాష్యంలో ఉన్న క్లోక కంసుడైనా హిరణ్యకృష్ణుడైనా ఆత్మపూర్ణమే అపవాదం ఉండదు తర్వాత తర్వాత ఆత్మ జ్ఞానం అనేది ఎలా ఉంటుందంటే సర్వ ఆకాంక్షా నివర్తకంగా ఉంటుంది ఇది చాలా క్రిటికల్ అండి చాలా సూక్ష్మంగా గ్రహించాల్సి ఉంటుంది ఇప్పుడు ఎలాగంటే మీరు ఏదైనా ఒకటి తెలియ ఇప్పుడు మీరు వెళ్ళాల్సిన ట్రైన్ ఉంటుంది మీరు ట్రైన్ ఎక్కాలి మీరు రైల్వే స్టేషన్కి గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కాలి గోదావరి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ అరైవల్ డిపార్చర్ అని వస్తారు ఆ రెండు గంటలో అలా వస్తూ ఉంటాయి ఇది కూడా చూస్తా చూడడానికి ముందు మీ పరిస్థితి ఏమిటి ఏ ప్లాట్ఫామ్ మీకు వస్తుందో ఇంకా ఎంత టైం ఉందో అనే ఆకాంక్షలన్నీ ఉంటాయి పట్టిన ఆకాంక్షలు ఉంటాయి అది చూస్తారు ఇంగ్లీష్లో వస్తుంది ఇంగ్లీష్లో పక్కన మీ పక్కనే అదే ట్రైన్ ఎక్కాల్సిన వాడు చదువులని వాడు ఒకటి ఉంటాడు మీరు వాడు సమానమే ఆకాంక్షలు ఇద్దరికీ సమానంగానే ఉంటాయి ఎప్పుడైతే ఆకాంక్ష ఉంటుందో టెన్షన్ ఉంటుంది స్ట్రెస్ ఉంటుంది స్ట్రెస్ అన్నది థాట్ లెవెల్లో ఉంటుంది యూ థింక్ యూ బికమ్ స్ట్రెస్ మీ పుత్రుడు ఎక్కడో ఉన్నాడు అనుకోండి వాడు ఆరోగ్యంగా ఉన్నాడో లేదో అన్నీ కనగానే లోపల నర్వస్ సిస్టంలో స్ట్రెస్ ఉంటుంది ఆ స్ట్రెస్ అలా అక్యూములేట్ అవుతూ సింపథటిక్ నర్వస్ సిస్టమ్ అంటారంటారు ఈ అక్యూబులేటరీ స్ట్రెస్ ఇలా ఎక్స్ప్లోడ్ అయితే బాంబు వెళ్ళినట్టు పేరుపోతాడు మనిషి అంటే హీ గెట్స్ ఎక్స్ప్లోడెడ్ ఐ మీన్ సైకలాజికల్లీ అందుకోసం పారాసింపతటిక్ నర్వస్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది అది ఈ ఈ స్ట్రెస్ ఈ స్ట్రెస్ ఎక్సైట్ అవుతున్న నర్వస్ సిస్టమ్ని కూల్ చేస్తూ ఉంది లేదంటే కంప్యూటర్లో ఆ చిప్స్ వేడి ఉంటాయి అవి ఆపరేట్ చేస్తున్నప్పుడు హీట్ ఎక్కుతాయి అని చెప్పి లోపల చిన్న ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు కంప్యూటర్ ఆన్ చేయగానే ఓ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది ఫ్యాన్ లేకుండా కంప్యూటర్కి ఉండదు ఎందుకంటే మీరు కంప్యూటర్ ఆన్ చేయగానే ఆపరేషన్స్ మొదలుపెట్టగానే అది వేడెక్కుతూ ఉంటాయి అట్లా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతూ ఉంటుంది ఆ సెమీ కండక్టర్స్లో కొంత హీట్ జనరేట్ అవుతుంది వేడెక్కుతూ ఉంటే దాన్ని కూల్ చేస్తూ కాబట్టి కంప్యూటర్ ఆన్ అవుతూనే ఫ్యాన్ కూడా ఆన్ అలాగే మనకి తెలివి వస్తూనే సింపథటిక్ నర్వస్ సిస్టమ్ వేడెక్కుతూ ఉంటుంది పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కూల్ చేస్తూ సపోజ్ ఈ వేడి ఎక్కడం చాలా ఫాస్ట్ ఉంది కూలింగ్ ఎఫిషియంట్గా లేకపోతే ఏమవుతుంది వాడు రోగిస్ట్ కూడా అవుతుంది దట్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ కంప్యూటర్ వేడెక్కిపోతూ ఉంటాయి ఇప్పుడు కూడా ఈ ల్యాప్టాప్లు వేడెక్కిపోతూ ఉంటాయి మీరు గమనించడం ల్యాప్టాప్ అంటే ల్యాప్లో పెట్టుకోవాలి ల్యాప్లో మమ్మల్ని వస్త్రాలు అవి ఉంటాయి కాబట్టి దాన్ని వేడి మీకు కొంతసేపు తెలియదు వరగంట ఎప్పటికీ వేడిగా అనిపిస్తుంది ఇది ఎక్కడ వేసవి కాలంలో అప్పుడు దానికి ఒక మ్యాక్ ఉంది వాడు ఆ మ్యాక్ అమ్ముతాడు ఆ మ్యాక్ వేసి పెట్టుకుంటే నీకు వేడి తెలియదు కానీ వేడి ఉంటుంది అక్కడ కానీ తెలియదు కానీ అని వే కాబట్టి ది మూమెంట్ యూ థింక్ వెరీ స్ట్రెస్ రైల్వే స్టేషన్ గోదావరి ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ అనేప్పుడు నీకు స్ట్రెస్ ఉంది కానీ ఆకాంక్ష అంటారు దిజ్ ఆకాంక్ష మీన్స్ ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ మేక్స్ యూ అనీజీ అని ఈజీగా ఉంటాం చదువుకున్న వాడికి చదువుకోని వాడికి వాడి ఇద్దరికీ సమానమైన స్ట్రెస్ ఉంటుంది కానీ అక్కడ ఇంగ్లీష్లో వచ్చింది చూడగానే మీ స్ట్రెస్ అంతపోతుంది ఎందుకంటే మీకు ఇంకా ఆకాంక్షలు ఏం సపోజ్ వాడు టైం వేసి అరైవల్ టైం వేసి డిపాసిటర్ టైం వేయలేదనుకోండి మీ ఆకాంక్ష అలాగే మిగిలి ఉంటుంది తొమ్మిదింటికి వస్తుందా మరి ఎన్నింటికి వెళ్తుంది ఇంకా మీకు స్ట్రెస్ అలాగే ఉంటుంది ప్లాట్ఫామ్ నెంబర్ వేయలేదనుకోండి ఇంకా స్ట్రెస్ అలాగే ఉంటుంది ఒకప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ తర్వాత వేస్తారు అని అంటాడు తుది అనౌన్స్మెంట్ లెటర్ మీ స్ట్రెస్ అలాగే ఉంది మూడు వేసేస్తే అప్పుడు ఏమవుతుందో తెలిసినా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు బికమ్ సైలెంట్ మీ ఇన్నర్ మైండ్లో దెర్ ఇస్ నో ఎక్సైట్మెంట్ ఎనీమోర్ మైండ్ బికమ్స్ పాయట్ సైలెన్స్ ఆ సైలెంట్ మైండ్ అంటారు మీరు ఆ సైలెంట్ మైండ్ గుర్తుపట్టాలి ఎందుకంటే మైండ్ ఈరోపలో నాయిసీ మైండ్ కనుక ఇట్ కమ్స్ అవుట్ విత్ అనదర్ ఇష్యూ అండ్ దెన్ ఫోర్త్ ద సైలెన్స్ ఈజ్ గాన్ మధ్యలో గ్యాప్ ఎంతసేపు ఉంటుందంటే సంసారం యొక్క మైండ్లో ఆ గ్యాప్ ఎంతసేపు ఉంటుందంటే ఇంటర్సెప్టిబుల్ ఉంటుంది గ్యాప్ అలాంటి సైలెంట్ మైండ్ అనేది ఒకటి ఉంది అనే సంగతి కూడా వీరికి తెలియనంత స్మాల్ గ్యాప్ ఉంటుంది ఒకదాని మీద ఒకటి అలా ఉత్సవం దాంట్లో ఒకటి ఆత్మజ్ఞానం ఒకటి నేను ఆత్మను తెలుసుకోవాలి నాకు ఎప్పుడు వస్తుందో ఆత్మజ్ఞానం ఇలా అనుకునేది ఎవరో తెలుసిన ఆత్మ వాడే ఆత్మను తెలుసుకోవాలి నాకు ఆత్మ ఎప్పుడు వస్తుందో తెలుస్తుందో నేను అజ్ఞాని అని తన మీద జ్ఞానాన్ని అధ్యారోపం చేసుకుని అనేక ఆకాంక్షలు ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఆకాంక్షలు పెట్టుకొని ఉంటాడు ఆత్మస్వరూపం తెలియగానే ఆకాంక్షలన్నీ తొలగిపోతాయి తొలగిపోయి నిర్వికారంగా సైలెంట్గా ఉండిపోతాయి అది ఎప్పుడు సంభవం అవుతుంది అటువంటి జ్ఞానం ఎప్పుడు సంభవం అవుతుంది సకల ఆకాంక్షలను నివృత్తి చేసి మీరు సైలెంట్ అయిపోతారు ఇంకా నో ఎక్స్పెక్టేషన్ వీడ్ ఇస్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీథింగ్ అల్స్ అటువంటి జ్ఞానం ఎప్పుడు సంభవం అవుతుందంటే ఆత్మ నిర్వికారమైనప్పుడు మాత్రమే సంభవం అవుతుంది దీనికి ఒక దృష్టాంతం చెప్తారు ఒకడు భాంగు శివరాత్రి నాడు భాను తాగుతారు భావం తాగుతారో తింటారు నిషాద్రవ్యం శివరా శివుడికి దానికి సంబంధం బృందావనంలో భాంగు తాగేవాళ్ళు ఉంటారు శివుడికి సంబంధం లేదు కదా బృందావనం అంటే ఈ శివుడేం లేదు అక్కడ బృందావనం అంటే కృష్ణుడే అక్కడ భావము తాగే ఉంటారు భాంగు తాగుతూ ఉంటారు ఎడిక్టెడ్ దానికి దేవుడు పేరు పెడతారు అంటే కషాయం ధరిస్తాడు నామం పెడతాడు గట్టిగా భాంగులు తయారృష్ణుడు తాగుతూ ఉంటాడు దానికి దేవుడి పేరు ఏమిటంటే మేము బలరాముడి శిష్యులము అంటాం బలరాముడు భొంగి ఇప్పుడు శ్రీకృష్ణుడు ఒక్కడు సరిపడ్డాం శ్రీకృష్ణుడు అక్కగారు అక్కగారు ఆ చెల్లెలకి పూజ మళ్ళీ అన్నగారికి పూజ శ్రీకృష్ణుడికి పూజ ఏదో ఇలాగే సంథింగ్ లైక్ దట్ ప్రోసా ద్వైతం అంటే మరి అలాగే ఉంటాం శ్రీకృష్ణుడు భొంగి తాగడం కానీ అన్నయ్య కాబట్టి బృందావనంలో వీళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళు కనపడతారు వెళ్తే వాళ్ళు కృష్ణుని పూజించారు బలరాముణ్ణి పూజిస్తారు భంగే కలుగుతారు బలరాముడు వాళ్ళకి ఆదర్శం సో ఎనీవే ఒక ఆయన భాంగు తాగేసి కూర్చున్నాడు తన అరుగు మీద కూర్చున్నాడు అరుగు మీద ఫ్రంట్ గేజ్లో కూర్చున్నాడు కూర్చుని భోరు భోరు అని విలపిస్తున్నాడు ఈ కథ మీద చెప్పుకుంటాను నేను భోరు భోరుము విలిపిస్తున్నాడు ఏమిట్రా అంతలా ఏడుస్తున్నాం దుఃఖిస్తున్నాడండి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ఏం కష్టం వచ్చిందిరా నీకు అంటే మా ఇల్లుకి దోవ తెలియట్లేదు నాకు దోవ తెలియాలి కదా నేను ఇంటికి వెళ్ళాలి సూర్యుడు అస్తమించబోతున్నాడు చీకటి పడిపోతుంది ఇంకో అరగంటలోను నేను తొందరగా ఇంటికి చేరుకోకపోతే చీకట్లో మిస్ ఇంటికి దోవ తెలియటం లేదు అని ఏడుస్తూ ఉంటాడు బిగ్గరగా అంటే కాదురా నువ్వు ఇంట్లోనే ఉన్నావంటే ఇంకొంచెం దగ్గరగా ఏడుస్తాడు నాకు ఇంటికి దోవ చెప్పమని అడిగితే నన్ను ఇలాగా మీరు ఇబ్బంది పెట్టేసి మోసం చేస్తారేమిటండి నేను ఇంటికి చేరుకోవాలి కదా నాకు దోవ తెలియాలి అని మళ్ళీ ఇంత బిగ్గరగా కాదురా నువ్వు ఉన్నది ఇంట్లోనే మీ అంటే అదిగో మళ్ళీ మా ఇల్లు కాదు దాన్ని మా ఇల్లు అని అని మళ్ళీ ఏడుస్తాడు అలా ఏడుస్తూ ఉంటాడు యొక్క ప్రభావం చేస్తారు ఇప్పుడు అటు మహాత్ముడు వెళ్తూ ఈ పరిస్థితిని గమనించి అతనితో వెళ్ళారు నాతో నేను నిన్ను మీ ఇంటికి తీసుకెళ్ళాను పెడతాను అంటే వీడు ఆ అమ్మాయ్యా ఎప్పటికీ నాకు ఒక పుణ్యాత్ముడు ఉపకారం చేసేవాడు దొరికేటో వాడు బయటకు వస్తాడు వస్తూనే చూడండి మా ఇంటికి వెళ్ళాలంటే నది దాటి వెళ్ళాలండి అని చెప్తాడు ఇక్కడ యమునాలది ఉంది కదా యమునాలి యువతల వైపు అవతల వైపు ఉంటుంది బోట్లో దాటుతూ ఉంటారు నది దాటి వెళ్ళాలి వీళ్ళేమో ఇంటికి తీసుకెళ్లమంటే వీళ్ళు ఎవరు హెల్ప్ చేయట్లేదు మీరు నన్ను నది దాటించి మా ఇంటికి తీసుకెళ్ళాలి అనుక అంటే సరే అలాగే నేను నదే దాటించి ఇంటికి తీసుకెళ్తాను అని వెళ్ళి ఓ బోట్లో కూర్చోబెట్టి ఆ బోటు వాడిపోతే వీడు భంగులో ఉన్నారా నువ్వు నదిలో కొంత దూరం తీసుకెళ్ళి రకాలంగా యూటర్న్ తీసుకుని మళ్ళీ ఆ రైవ్ దగ్గర దగ్గర చెప్తారు సరే సార్ వాడు రూపాయి ఎక్కువ వాడు తీసుకెళ్తాడు వీళ్ళిద్దరి నేను నదిలో కొంత దూరం తీసుకెళ్ళి ఇలా కేర్ఫుల్గా యూటర్న్ తీసుకు తీసి వీడిని కబుర్లలో పెడతాడు ఈయన మరి మళ్ళీ ఆ పక్కన ఉన్న రేమిటి అటువైపు తీసుకొస్తుంది ఈసారి ఏబూవల్ దిగారు అటు అలా వెళ్ళిన రోడ్ నెంబర్ కాకుండా అప్పర్ పార్ట్ ఆఫ్ దట్ రోడ్ నడిచి మళ్ళీ అదే ఇంటికి తీసుకొచ్చి నిలబెడితే అమ్మాయ్యా చాలా థ్యాంక్స్ అండి నన్ను మా ఇంట్లో నిలబెట్టారు అని వాడు సంతోషపడతాడు ఈ ఆత్మ విద్య అట్టిదే వీడికి చేసి పదిహేను లక్షలు చేయమని చెప్పాలి వీడికి అది చేయి పదిహేను లక్షలు చేయమని చెప్పాలి అప్పటి కానీ వాడికి ఆ భంగు ఎఫెక్ట్ దిగదు పద్దెనిమిది లక్షలు జపం చేయమని చెప్పాలి తర్వాత గురు శుశ్రూష చేయమని చెప్పాలి ఏం చేయమంటారని గురు చూశ్రూష చేస్తూ ఉంటాను ఓ పదిహేను గురు చూశ్రూష చేయి అప్పటికి ఆ భంగు ఎఫెక్ట్ దిగి అప్పుడు తప్పని తెలుస్తుంది సాధన వ్రతం చేయి ఉత్తర వెళ్ళి ఉత్తరకాశీ వెళ్ళి ఆరు మాసాలు చలికాలంలో వెళ్ళి అక్కడ సహంకరం కితిక్ష అని ఇలాగ వీడిని నది దాటించినట్టుగా ఎఫెక్ట్ పెట్టి మొత్తానికి వీడిని తీసుకొచ్చి మళ్ళీ వీడు ఎక్కడున్నాడో అక్కడే దిగబెడతా అప్పుడు వీడికి నాకు ఆత్మస్వరూపం తెలిసింది అనుకుంటాడు అలా ఉంటుంది ఆత్మస్వరూపం అది ఎప్పుడు నిర్వికారంగానే ఉంటుంది అప్పుడు మాత్రమే ఈ రకమైన విచారం ఉన్నది సంభవం అవుతుంది దాంట్లో ఏ ఉండవు అని ఆత్మస్వరూపం నాకు తెలియలేదు అంటే అర్థమైతే ఆత్మ ఎలా ఉంటుంది ఆత్మసత్తు అంటే ఏమిటా సత్తు ఏమిటా చిత్తు సత్తు చిత్తు ఇంపార్టెంట్ కాదు ఆనందం ఆనందం ఎలా ఉంటుంది మనకు పూర్ణం బూర్లతో భోజనం చేసినప్పుడు ఒక రకమైన ఆనందం ఉంటుంది ఈ ఆత్మజ్ఞానం యొక్క ఆనందం ఎలా ఉంటుంది దీనికంటే ఇంకా ఎక్కువ గొప్పగా ఉంటుందా అంటూ వీడు ఎవ్వెవ్వెవో ఆశంకలు పెట్టుకుని ఉంటాడు అవే దే ప్రూవ్ టు హిమ్ దట్ హీ డన్ నో ఆత్మ ఆత్మస్వరూపం తెలిసినప్పుడు వాడే దగ్గరికి ఎంత స్థితి ఏమి ఉండదు హనుమంతుడికి మళ్ళీ హనుమంతుడే దృష్ట అంటాం హనుమంతుడు మందోదరిని చూసి ఆవిడ పేరు మందోదరి తెలుగులో మండోదరి అంటారు డాడా రిప్లేసిబుల్ అయ్యి ఉండొచ్చు వాల్మీకి మందోదరి అంటాడేమో అని నాకు గుర్తు మందోదరిని చూసి సీత అనుకుంటాడు రాముడు వర్ణించిన దాన్ని బట్టి ఆ సౌందర్యము ఆ పవిత్ర ఆవిడ ప్రభు ముఖం పవిత్రంగా ఉంటుంది పుట్టిన గురత కదా చూసి సీతనే అనుకుంటాడు అనుకుని ఏం చేస్తాడో తెలిసినా అక్కడ స్తంభం ఉంటుంది చసేక స్తంభం ఎక్కి దిగేస్తుంది అంటే ఆహారం పార్కింగ్ చేసుకున్నాడు తోకను కుటుంబ తోకను ముద్దు పెట్టుకుంటాడు కొంతసేపు స్థిరపడి మళ్ళీ కొంచెం సెటిల్ అయ్యాక కెనాట్ బీ కెనాట్ బీ అంటే తర్వాత ఇంకో మాట వస్తుంది ఈవిడే సీత అయ్యి ఉంటే నేను వెనక్కి వెళ్ళి రాముడికి ఏమని చెప్పగలుగుతాను చెప్పదగ్గ పరిస్థితి కాదంటాడు ఎందుకంటే రావణాసురుని అంతఃపురంలో హంసత్వుడిగా తల్పంపై భారీగా నిద్రపోతోంది సీతని రాముడికి చెప్తే ఎలా ఉంటున్నామాట అది చెప్పదగ్గ మాటైనా అలాగా చెప్పలేదు కదా ఈవిడ సీత కాదు అని నిశ్చయించుకుంటాడు కాబట్టి ఎనీవే అప్పుడు ఈ లంకని విడిచిపెట్టేసి అశోక గురువుకి వెళ్తాడు అప్పుడు అక్కడ సీత యొక్క దర్శనం అవుతుంది అప్పుడు ప్రయత్నం ఉండదు ప్రయత్నం ఉండదు గమనించడం లేదు లంకలో ఉన్నంతసేపు ప్రయత్నమే ప్రయత్నం చేస్తున్నంతసేపు వీడికి సీత ఉండదు ప్రయత్నం చేస్తున్నంతసేపు సీత దొరకదు ప్రయత్నాన్ని బట్టి దొరికిన సీత సీత కాదు మాయాసి మిథ్య కాబట్టి సర్వకర్మ పరిత్యాగం చేసే సీత కర్తృత్వపూర్వకమైన పరిత్యాగం చేసేసి స్వరూపముందు నిలిచి ఉండుట నోమోర్ ఎఫర్ట్ ది పర్సన్ హూ ఎఫర్ట్ డిసపియర్స్ ఆ స్థితిని చేరుకుని ఇంకే ప్రయత్నం చేయడం అక్కడ వాల్మీకి బాగా వర్ణిస్తాడు వచ్చేప్పుడు ఒక చెట్టు కనపడుతుంది శేషపా ఇక్కడే ఉండు అవిడు లేదు అక్కడ కాదులే నేను వచ్చేసాను ఇంకెక్కడికే వెళ్ళక్కర్లేదు ఇక్కడే ఉంటున్నాడు అక్కడ వేది ఉంటుంది బస్ దిస్ ఈస్ ది ప్లేస్ ఐ ఇడ్ నాట్ సెచ్ ఫర్ హర్ ఐ జస్ట్ బీ నో మోర్ ఎఫర్ట్ డ్రాప్ ఆల్ ఎఫర్ట్ అండ్ జస్ట్ బీ అలా ఉంటాడు వీళ్ళొక్కరో సీత కనపడు వీడి ప్రయత్నం లేకుండా కనబడు ఆత్మజ్ఞానం కూడా అలాగే ఉంటుంది సీత కనపడినప్పుడు పైకి ఎక్కడ దిగడం చుచుంబులు వే ఉండవు శాంతంగా ఉండి కాబట్టి బ్రహ్మాండ ఆత్మానందం అనేది అదేదో ఎక్సైట్మెంట్ లాగా ఏమో ఉండదు శాంతియే దాని లక్షణం సైలెన్స్ అండ్ పీస్ అవే దాని లక్షణం ఇంకా అంతకంటే దాని గురించి వేరే చెప్పేదే ఉండదు ఆ సైలెన్స్ ఎందుకు వస్తుంది ఇందాక నేను చెప్పాను చూడండి ఆ ట్రైన్కి సంబంధించిన సమాచారం అంతా డిస్ప్లే అయిపోతే యూ బికమ్ సైలెంట్ విత్ అలాగే ఇక అన్ని ప్రశ్నలు మాయమైపోతాయి పటాపంచమైపోతాయి ఇంక ఏ ప్రశ్నలు మిగలవు ఏ ఆకాంక్ష మిగలదు ఇంకా నేనే సాధన చేయాల్సి అనేటువంటి బెంగ ఉండదు ఏమీ ఉండదు అలా సైలెంట్గా ఉండిపోతాయి నిరాకాంక్షగా ఉండిపోతాయి దట్ సైలెన్స్ ఈజ్ జ్ఞానం దట్ ది ఆనంద దట్ ది ప్లేస్ అది ఆత్మ సర్వ ఆకాంక్ష నివర్తకం ఆత్మ ఆత్మ యొక్క జ్ఞానము అలా ఉంటుంది అటువంటి జ్ఞానము ఆత్మజ్ఞానము అని శాస్త్రం చెప్తూ ఉంది అటువంటి జ్ఞానము ఆత్మజ్ఞానం అన్నప్పుడు ఆ ఆత్మ వికారములు గలది ఎలా ఉంటుంది గలదైతే అలా ఉండదుగా అని అంటున్నారు సర్వ ఆకాంక్షా నివర్తకం ఆత్మవిషయం ఆత్మవిషయక సర్వ ఆకాంక్షానివర్తకం జ్ఞానం ఇష్యతే విజ్ఞానం ఇష్యతే విషయత ఏంటంటే జ్ఞాని మహాత్ములు ఆ విధమైన జ్ఞానము ఆత్మజ్ఞానం అంటే ఆ విధమైనది అని స్వీకరిస్తూ ఉంటారు అంచేతనే వాళ్ళు వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థనే శృతి యొక్క అభిప్రాయం అది తర్వాత అది ఆత్మస్వరూప జ్ఞానం అంటే అలా ఉంటుంది దాంట్లో మళ్ళీ ఇంకా ఆకాంక్షలు మిగులు ఉండవు అది అది పూర్ణత్వం అంటే అర్థం పూర్ణత్వం అనే మాటకు కూడా దానికి కూడా నెగిటివ్ మీనింగే ఇస్తారు అది అద్వైత అద్వయం కదా అద్వైయ తత్వాన్ని మీరు పాజిటివ్గా డిస్క్రైబ్ చేయటం అనేది ఏముండదు పాజిటివ్ డిస్క్రిప్షన్ అనేదానికి నానాత్మంలో ప్రవేశం ఉంటుంది అనేకంలో ఒకటైనప్పుడు పాజిటివ్ డిస్క్రిప్షన్ ఉంటుంది ఉన్నదే అది ఒక్కటే అన్నప్పుడు పాజిటివ్ డిస్క్రిప్షన్ ఏముండదు ఆకాశము కూడా ఇప్పుడు పృథివీ వికారములకు ఇది కుండా అది వర్ణన ఉంటుంది తప్ప ఆకాశంలో వికారాలు ఏముండవు ఆకాశానికి ఏ వర్ణనా ఉండదు అలా త్ర కోమోహమనుపశ్య ఈశావాక్యం అంటే యస్ సర్వాణి భూత ఆత్మన్యేవానుపశ్యతి త్రోమోహక శోక ఏడో శ్లోకం ఇది మన మంచి మంత్రం ఏకత్వమనుపశ్య ఇప్పుడు చూడండి సకల ప్రాణులు ఆత్మయంగా గలము ఎలాగంటే డైరెక్టర్కి హీరో అంటే ప్రేమ విలన్ అంటే ద్వేషం ఉండదు డైరెక్టర్ సత్యజిత్రే సత్యజిత్రే అని అడిగారు ఈజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఫిలిం మేకర్ ఫైనాన్స్ ఆయన దగ్గరే ఉండదు ఎవడో కడతారు ఫైనాన్స్ ఈజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఆయన అడిగారు మీరు ఫిల్మ్ మేకర్ కదా అంటే ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు అడిగారు మీరు ఫిల్మ్ మేకర్ కదా While making a film, what are the things that you do, and what other things other people do, anna adhi-arok. Arite in a varroga oktu meh, anna do, I think, uh, almost everything I myself do, it can be different. Pratidhi nene khyashtha no, it can be. And pratidhi intae camera kura, camera kura nene kushta no. Short day, kushte ka ne, de, okay, ahunay ahudu, nene kushta no ta. Cameraman na oki nene paathau nene khyapta no. నటులకి పాఠం నేనే చెప్తాను హీరోలకి నేనే చెప్తాను డ్యాన్సర్స్ ఉంటారు ఈ హీరోయిన్ వీళ్ళు వాళ్ళ డ్యాన్స్ అది కూడా నేనే చెప్తానని చెప్పాడు మరి ఏది నువ్వు చెప్పలేదు ఇంజిమెంట్ చేయడం లేదని చెప్పాడు ఎవ్రీథింగ్ ఐడు సో అలాంటి ఫిలిం మేకర్ వీళ్ళని ఫిలిం మేకర్ అంటారు వీడికే డైరెక్టర్ అని కాదు ఈజ్ ద ఫిలిం మేకర్ హీ హీ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అసోసియేటెడ్ విత్ ద ఫిలిం ఎవ్రీథింగ్ ఎడిటింగ్ డ్యాన్సింగ్ అన్ని మేకప్ కాస్ట్యూమ్స్ ఎవరికే ఇది ఎవరికే అతనికి వాళ్ళందరూ అతని కనుసన్నలలో ఉంటారు వాళ్ళలో ఎవళ్ళ మీద రాగము ఎవరి మీద ద్వేషం ఉంటుంది అందరూ అందరూ తన వాళ్ళే ఆత్మజ్ఞానంలో ఉంటుంది ఇది సంసారం దీంట్లో ఒకళ్ళ ఎందు రాగము ఇంకొకళ్ళ ద్వేషము ఏముండవు కానీ మోహము ఉంటారు రాగద్వేషములు కలిగి ఉంటుట భేదమును దర్శిస్తూ ఉండడం ఆ భేదంలో ఒకదాని మీద ఇంటెన్స్ రాగము దాన్ని బట్టి మరొక దానిపై ద్వేషము దీన్ని మోహము అంటారు ఇటువంటి మోహము ఆత్మజ్ఞానికి ఉండదు ఎందుకంటే ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడంటే ఎవళ్ళైనా దండం పెట్టినప్పుడు వికారం లేకుండా ఉంటాడు ఇంకొకళ్ళు దండం పెట్టరు వచ్చేలాగా అలా స్తంభంలా నిలబడతారు దండం పెట్టడం ఆత్మస్వరూప జ్ఞానం గలవాడికి వికారమే ఉండదు వాళ్ళ ఏడని కూడా ప్రీతిపూర్వకంగానే ఉంటాడు ఇంకొకళ్ళు ఛాలెంజ్ చేస్తారు అంటే క్వశ్చన్ అని ఛాలెంజ్ మహాత్మ మహాత్ముని ఛాలెంజ్ చేస్తారు మహాత్ముడి దగ్గరికి వచ్చి అక్కడ ఆయన ఇంట్లో కూర్చొని ఆయన్ని ఛాలెంజ్ చేస్తారు వాళ్ళని కూడా వ్యతిరేకించడం ఆత్మరూపంగానే తీసుకుంటారు అందరూ ఆత్మస్వరూపులే ఆత్మ మీద ఆత్మకు చుట్టూ ఉన్న క్లోక్ ఉపాధిలో భేదాలు తప్ప స్వరూపంలో భేదమయ్యాయి అందరి ఎందు ఒకే ఆత్మతత్వాన్ని దర్శిస్తారు మీకు నేను చెప్పాను తిట్టివాడి ఎందు ఆత్మస్వరూపాన్ని దర్శిస్తారు తర్వాత అసలు ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ కూడా మన అహంకారం అంటూ కానీ సత్యం ఏమంటే తిట్టివాడు ఉన్నాడే వాడు సత్యాన్ని పొందుతాడు ఈ పొగిడివాడు ఉన్నాడే వాడు సత్యం చెప్పరు ఓన్లీ వాడు మనస్సు మన సత్యం చెప్పరు తిట్టివాడు వీడు మనసు కష్టపడడానికి వాడు సంసిద్ధుడై ఉన్నాడు కాబట్టి వీడు మనసు కష్టపడ్డానికి నాకేం లెక్కలేదు అది మాత్రమే కాదు వీడు మనసు కష్టపడాలి అందుకోసం ఏది వెదికి వీళ్ళు ఉన్న దోషాలని చక్కగా హైలైట్ చేసి చెప్తాడు ఉన్నవాట్లే చెప్తాడు మొదటి పర్యాయం చిట్లన్నీ సత్యాలుగా ఉంటాయి వాటిని వీడు డెనై అప్పుడు వాడు లేనిపోయినవి పోనివి కల్పిస్తాడు కానీ ఫస్ట్ టైము చిట్లు ఇది ఫస్ట్ అటెంప్ట్ వాడు వాడి వాడు చేసే నేరారోపణలన్నీ సత్యాలు ఉంటాయి అయితే ఈ కంగారు ఎక్కువ స్వామి ఆ పెద్దానికి కంగారు పడతా ఉంటాయి అంటే అబ్బా కంగారు అంటే ఏమిటో నేను ఎరగను అని స్వామి అన్నాడనుకోండి అప్పుడు చాలా చాలా కంగారు కాదు నీ మోసం కూడా చేస్తా ఆ మోసం తక్కువ కానీ ఈ మాత్రం కరెక్ట్ స్వామి కంగారు ఎక్కువ ఆ దరిద్రూ అప్పుడు ఆ స్వామి ఏం చేయాలి వీడు సత్యం చెప్పాడు అని అనుకోవాలి అప్పుడు ఎవరికి తెలిసినా మీకు రహస్యం వారి మీకు కోపం రాదు ఇంత కోపం రాదు ఎందుకంటే వాడు సత్యం చెప్పాడు అన్నప్పుడు కోపం రాదు ఈగో ఉంటేనే కోపం వస్తుంది నన్ను ఇంత మాట అంటే నన్ను ఎడిగిస్తాడా కోపం వస్తుంది వీడు సత్యం చెప్పాడు కోపం కోపం ఎప్పుడు రాదో అప్పుడు ఆ పోలే రాబోయే నువ్వు చెప్పింది ఎవరికైతే ఇలాగా విషయం ఏదైతే ప్రేమగా మాట్లాడతారు వెరీ ప్రాక్టికల్ కాబట్టి అందరూ ఆత్మస్వరూపులే దీంతో పైవాడు ఎవరూ లేడు మన తిట్టివాడు కూడా మనకు ఉపకారం చేస్తున్నవాడే మనకి ప్రీతిపాత్రుడే తిట్టివాడు కూడా ప్రీతిపాత్రుడే దీంతో శత్రువు అనేవాడు లేడు ఇది ఏకత్వం అనుపశిత ఈ ఏకత్వాన్ని ఎవడు చూస్తాడో వాడికి మోహం ఉండదు మోహము లేకుంటే శోకము ఉండదు శోకము అంటే దట్ ఇన్నర్ ఎఫ్లిక్షన్ పూర్జే వెక్కి వెక్కి అడవడం కాదు అది శోకం కాదు అది సమ్ ఇమోషనల్ అవుట్బర్స్ ఈ మామూలుగా వెక్కిమెక్కి ఏడుస్తారు సరే వాళ్ళు కొద్దిసేపటికి మళ్ళీ నవ్వేస్తారు కూడా కానీ శోకం అన్నది అలా మిగిలిపోతుంది హృదయంలో శల్యంలో మిగిలిపోతుంది అది మోస్ట్ డేంజరస్ వ్యక్తి వ్యక్తి ఏడ్చి వాళ్ళు ఉంటారు వాళ్ళు అలాగా చిన్న మాట అంటే మంచిగా ప్రేమగా నవ్వేస్తారు ఇంకో చిన్న మాట పరుషంగా అంటే ఏడ్చేస్తారు వాళ్ళ ఇమోషనల్ అవుట్బర్స్ అది వాళ్ళకి ఇబ్బంది కాదు ఇతరులకి ఇబ్బంది కాదు ఈ శోకం అన్నది అలా కాదు శోకము అంటే సంథింగ్ ఇట్ బికమ్స్ ఇంటర్న్షిప్ టు ది పర్సన్స్ సైకిల్ అది వాడి సంస్కారంలో భాగమైపోతుంది నేను అయోగ్యుడను అభాగ్యుడను ఐఎన్ ఎ రాంగ్డ్ పర్సన్ నాకు ఇంజస్టిస్ జరిగిపోయింది అని అలాగా వాడి సంస్కారంలో భాగమైపోతుంది వాడు బతుకున్నంతకాలము దుఃఖిస్తాడు పైకి దుఃఖించడు తన లోపలలా ఉడికిపోతూ కుటుంబలాడుతూ ఉంటాడు దాన్ని శోకము ఉంటాడు ఆ శోకము ఎక్కడి నుంచి ఉండదు జ్ఞానికి ఆ శోకము ఉండదు ఇది జ్ఞానం యొక్క స్వరూపం కాబట్టి ఆత్మవికారి అయినట్లయితే అటువంటి పరిస్థితి కుదరదు కాబట్టి ఆత్మ నిర్వికారి ఇది శృతి ఇంకా స్మృతి స్థిత ప్రజ్ఞ లక్షణ స్మృతి స్థితప్రజ్ఞుడని చెప్పారు స్థితే ప్రజ్ఞాస్ సహా అర్థం అంటే స్థిరమైన ఆత్మతత్వము విషయమునందు ప్రజ్ఞ కలవాడు లేదా స్థిత స్థిర ప్రజ్ఞాయస్సు సహా స్థిరమైన ప్రజ్ఞ కలవాడు ఏమంటే ఆత్మ వికారి అయితే స్థిరమైన ప్రజ్ఞ అసంభవం అవుతుంది ప్రజ్ఞ స్థిరంగా ఉంటే ఆత్మ వికారి అన్నప్పుడు స్థిరమైన ప్రజ్ఞ కుదరదు ఆ ప్రజ్ఞ ఆడుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ప్రజ్ఞ ఈ డాక్టర్లు ఉంటారే దేహం స్థిరమైన ఒక దేహంలో అదే బాడీ కదా అంతటా అదే బాడీ ఉంటుంది అంత మార్పులే ఉంటాయి సేమ్ హార్ట్ ఉందంటే అంతటా అదే హార్త్ పోతూ ఉంటుంది యూనిఫామ్గా ఉంటుంది హార్ట్ అంటే దానికి వచ్చే రోగాలు కూడా వెల్ రికార్డెడ్గా ఉంటాయి కానీ దానికి చేసే వైద్య ప్రక్రియలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి అందుకోసం వాళ్ళు వైద్యులు అప్డేట్ అవుతూ ఉంటారు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి అమెరికాలో అయితే పరీక్ష పెడతారండ పరీక్ష పెడతారు వాళ్ళు నాకు చెప్తారు డాక్టర్ డాక్టర్గా ఏమో చెప్తారంటే స్వామిజీ క్లాస్కి వద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ పరీక్షలు ఉన్నాయండి ఇప్పుడు అంజ్ రావట్లేదని చెప్తారు పరీక్ష పరీక్ష పాస్ అవ్వలేదనుకోండి వీడి లైసెన్స్ సస్పెండ్ చేస్తారు లైసెన్స్ అన్ని దిగ్యూ టైం దగ్గ అప్పుడు రెండోసారి కూడా పాస్ అవ్వకపోతే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు మా బాబు ఎంత స్ట్రిక్ట్ వాళ్ళు ఎస్పెషల్లీ డాక్టర్ల విషయంలో చాలా స్ట్రిక్ట్ ఉంటారు దేర్ గుడ్ పాయింట్స్ ఏంటి అండ్ దేథర్ సమ్ బ్యాడ్ పాయింట్స్ ఎనిట్ ఆల్సో ఎవరికి విశ్రాంతి ఉండదు ఎవరికి డాక్టర్ అవుతాడే లోడ్ ఆఫ్ మనీ సంపాదిస్తూ ఉంటాడు అశాంతితో పుట్టింటాడు ఎప్పుడు శాంతి అనేది సో రిటైర్ అయిన తర్వాత కూడా శాంతి ఉండదు ఎందుకంటే హీజ్ లైబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ అప్ టు ఫైవ్ ఇయర్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్ వాటి రిటైర్మెంట్ అనౌన్స్ చేయాలి గవర్నమెంట్కి అనౌన్స్ చేయాలి నేను ఫలానా డేట్ రిటైర్ అయ్యాను అప్పటి నుంచి ఐదేళ్ల దాకా వాళ్ళని ప్రాసిక్యూట్ చేయొచ్చు ఎవడైనా కూడా అంచేతనే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటారు దానికి ఒక పేరు ఉంది సేఫ్ గార్డింగ్ ది టైల్ అని అంటే వీడి టోకన్ వీడు పరిరక్షించుకుంటున్నాడు వాడు టోకంటే ఐదేళ్ళు దానికి సేఫ్ గార్డింగ్ ది టైల్ అని టైల్ ఇన్సూరెన్స్ ఆ టోకన్కి ఇన్సూరెన్స్ అది మళ్ళీ వేరే దాని రేట్లో వేరే అలా ఉంటుంది చాలా లిటిగెంట్ సొసైటీ అయిపోతుంది ఎవరికి సేఫ్టీ ఉండదు అందరూ స్టెమ్స్లో ఉంటారు అటువంటి ఇష్యూస్ ఉంటాయి బట్ దేర్ ఆర్ సమ్ గుడ్ పాయింట్స్ ఇన్ ఇట్ ఆల్సో డాక్టర్లు కాంప్లసెన్సీ అనే మాట ఉండదు కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది దాంట్లో స్థితప్రజ్ఞ అనేది ఏం లేదు ఆత్మ అతిథి కాదు ఆత్మ విషయంలో వ్యాసుడి కాలన్నాడు ఆత్మజ్ఞానికి ఇప్పుడు ఆత్మజ్ఞానికి ఏమీ ఫరక్ కుచీనై ఉంటాయి సేమ్ దాని స్థితప్రజ్ఞ అంటే చలనము లేని తత్వం ఏదైనా ఉందంటే అది ఆత్మ ఒక్కటే కాబట్టి స్థితప్రజ్ఞ స్మృతి అంటే గీత దాన్ని బట్టి కూడా ఆత్మస్వరూపము నిర్వికారము అని మనకి నిర్ధారణమైనది తర్వాత ఇక్కడ ఇంకా పదమూడో అధ్యాయంలోకి వస్తున్నాను గీత గీత పదమూడో అధ్యాయంలో భూములంత చర్చలోనే ఉన్నాయి కానీ నేనేం గమనించారంటే ఒక్క వాక్యంలో ఆ చర్చలను ఆయన సారమంతా ఒక్క వాక్యంలో ఇక్కడ చెప్తున్నాను స్థితే చేత్రజ్ఞ పరమాత్మైకత్వ విషయే సమ్యక్ దర్శనే అది సమ్యక్ దర్శనం అంటే దాన్ని అంటారు సమ్యక్ దర్శనం అంటే ఏంటి ఒక ఫ్రేజ్ ఆ ఫ్రేజ్ చూసి తర్వాత ఫ్రేజ్కి వెళ్దాం సమ్యక్ దర్శనము యథార్థ దర్శనమున్నా ఒకటే ఇప్పుడు త్రాడుని త్రాడుగా చూస్తే సమ్యక్ దర్శనము అది త్రాడ అది ఏదో తెలియట్లేదండి నాకు అన్నారనుకోండి దాన్ని సమ్యక్ దర్శనం అంటూ సంశయ దర్శనం అది పాము అంటే విపరీత దర్శనం కానీ రాడు అంటేనే సమ్యక్ దర్శనం ఆ విధంగా ఆత్మ విషయ క్షేత్రజ్ఞుడు ఉంటాడు క్షేత్రజ్ఞుణ్ణి ముందు గుర్తుపట్టాలి అందుకు క్షేత్రజ్ఞుణ్ణి పట్టుకోవాలి అధ్యాత్మ విద్య కదా ఇది అధ్యాత్మయోగం సో అధ్యాత్మయోగాధిగమైన దేవం మత్వ ధీర హర్ష శోకం జహాతి అనే కఠోపనిషత్తుంది అధ్యాత్మయోగంలో నీవు పండాలి దాంట్లో నీవు గ్రాడ్యుయేట్ కావాలి అధ్యాత్మయోగ అధికమైన అప్పుడు నీకు ఆ ప్రకాశస్వరూపమైన ఆత్మచైతన్యం అనుభవానికి వస్తుంది దేవం మత్వ అనాత్మ అనాత్మగా దర్శించగలుగుతాడు ధీర హర్షశోకం జహాతి వాడు ఈ ద్వంద్వాలకు పోతాడు జీవన్ముక్తుడుగా ఉంటాడు వాడు కాబట్టి అధ్యాత్మయోగం ఆత్మస్వరూపంలో పట్టుకోవాలి నేనేమో ఉత్తరకాశీ వెళ్తాను నువ్వు ఉత్తరకాశీ వెళ్ళు అక్కడికి వెళ్ళినా నువ్వు ఈ ఈ సంగతి మర్చిపో ఉత్తర కాశీ వెళ్ళి అంటే ఈ పడవ దాటడం ఉంది కదా అలా పడవ దాటి రావాలి కదా వీడు భంగు తాగున్నాడు భంగి అంటే అజ్ఞానం అజ్ఞానం మదిరావేశంలో ఉన్నాడు అజ్ఞానమనే భంగు తాగి కాబట్టి వీడిని అలా పడవలో తీసుకెళ్ళి కొంత కొరం యూటర్ జస్ట్ తీసుకురావాలి కాబట్టి ఉత్తరకాశీ తీసుకెళ్ళి ఉత్తరకాశీకి వెళ్ళి అక్కడ కూర్చుని చక్కగా అహమస్మి ధ్యానం చెయ్యి మరి ఉత్తర కాశీకి వెళ్ళడం కానీ అతను ఎక్కడే చేయొచ్చు కదంటే అది కాదు అలా కాదు పొద పొడవ దాటి వెళ్ళాలి కదా ఎందుకంటే అవతల ఒడ్లు ఉంది కదా ఆత్మ ఆత్మ అవతల ఒడ్లు మరి పొడవ దాటకపోతే ఎక్కడ ఉంటుంది పొడవు దాటాలి కాబట్టి అధ్యాత్మయోగమే చేయాలి మరి ఉత్తర కాశీకి వెళ్ళినా చేయాలి అది మీ ఇంట్లో చేసుకోవచ్చు కదంటే మీ ఇంట్లో చేసుకుంటే అది వర్కౌట్ కాదు ఇప్పుడు యోగా టీచర్ని ఇంటికి పిలిచి నేను త్రికోణాసనం నేర్చుకుంటానంటే అది బాగా వర్కౌట్ కాదు యోగా టీచర్ అక్కడ పది మందిని కూర్చోబెట్టి చెప్తూ ఉంటాడు దాంట్లో పదకొండో వాడుగా వెళ్ళి జాయిన్ అయితే నేర్చుకుంటేనే బాగా నేర్చుకోకూడదు కాబట్టి దెర్ ఈజ్ అ మీనింగ్ ఫర్ ఆల్ దాట్ ఆ టైంకి అది కరెక్ట్ బట్ దెర్ ఈజ్ అ టైం నన్ యూ డ్రాప్ ఆల్ దాట్ ఎనీవే సో క్షేత్రజ్ఞుణ్ణి గుర్తుపడతా మీరు చేయాల్సిన పని అది సమ్యక్ దర్శనము మోక్షం సమ్యక్ దర్శనాన్ మోక్ష సమ్యక్ సమ్యక్ దర్శనము అంటే క్లారిటీ ఆఫ్ మిషన్ క్లారిటీ అలా క్లియర్గా చూస్తూ ఉంటారు క్లారిటీ ఆఫ్ మిషన్ దాంట్లో కన్ఫ్యూషన్ ఉండకూడదు క్లారిటీ ఆఫ్ మిషన్ ఉండాలి